శ్రీగురుభ్యో నమ బ్రహ్మా పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వ గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వీ సాక్షి భావా త్రిగణరం సద్గురు నమో బ్రహ్మాదివ్యో బ్రహ్మవిద్యా సాంప్రదా కృభ్యో ంశ్యో మహాభ్యో నమోరుభ్యోపప్లవరహిత ప్రజ్ఞన ప్రత్యగో బ్రహ్మైమా అహం పదార్థర సదాశివసృష్ణ సాందేపమస్మదా పర్య వందే గురుపరం పద హి ఓం శ్రీ గురుగ్యో నమ హరి ఓ గుణాత్మ జ్ఞాన సంయోగ వివరణ తత్వమాల తొంభై ఆరు తత్వాలకి తొంభై ఆరు పద్యాలు వరుస పెట్టి వర్ణిస్తున్నారు గురుదీర్థమృత్సరసి నిజల కంబులాది సద్గురు శేషాత్కర వస్తు భోజనం పరితృప్తిని పొందుడే భక్తుడున కృతకృత్యుడో ముడ ని మూల మూగని లోన రక్తితో నెరు కనుచు నిరిగియు రంగుగామది బయలు జసుక శక్తి కొలదిని తన్మయుండై శాశ్వతము మది నెనయువాడే భక్తుడో నృతకృత్యుడో విన్నా ఆవృత్తి చెందినటువంటి మకుటం భక్తుడగు నన్నా కృతకృత్యుడౌ విన్నాడంటే ఎవరు కృతకృత్యత అంటే ఏమిటి ముక్తుడు అంటే ఏమిటి ఈ మూడింటిని ఈ పద్యంలో సూచించే ప్రయత్నం చేస్తున్నారు గురుపాద తీర్థముని హృదయం అనే సరస్సు అందులో ఉన్నటువంటిది గురుపాద తీర్థం కారణమేమిటి హృదయ మధ్యస్థానంలో గురువుగారిని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి అక్కడ సరస్సు ఉన్నది ఆ సరస్సులో హంస ఉన్నది తామరలు కూడా ఉన్నాయి గురువు గారు కూడా ఉన్నారు శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి గురువు గారిని ఆశ్రయించినప్పుడు సాధారణంగా సాంప్రదాయక పూర్వకమైన సన్యాస దీక్ష అవసేటప్పుడు దగ్గరలో ఉన్న సరస్సులో పుష్కరిణిలో గాని లేక పారే నదిలో కానీ ఏది లేకపోతే సముద్రంలో కానీ స్నానం చేసి కట్టుకున్నటువంటి బట్టలను నదిలో విడిచేసి గురువు చేత ఇవ్వబడినటువంటి నూతన వస్త్రములను అక్కడే ధరించి దీక్షావస్త్రములను ధరించి బయటికి వస్తాడు వచ్చి గురువు గారి చేత ఆశీస్సులు పొంది ఆ సన్యాస దీక్షని స్వీకరిస్తాయి ఇది సాంప్రదాయక పద్ధతి మనం ఆంతరిక సన్యాసాన్ని జ్ఞానమార్గంలో ప్రతిపాదిస్తున్నాం అంటే బాహ్యంలో ఇలా జరిగినా జరగకపోయినా ఆంతరికమైనటువంటి సన్యాసం మటుకు జ్ఞానమార్గావలంబికులందరికీ తప్పక ఉండాలి అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని గురువుకి నువ్వు భక్తుడు అవాలి అంటే గురువుని ఈశ్వరుడుగా భావించాలి అలా ఈశ్వరుడుగా భావించేటప్పుడు ఏ దేవాలయంలోకి వెళ్ళాలన్నా నువ్వు పవిత్రుడై వెళ్ళాలి శౌచంతో వెళ్ళాలి అంతర్బాహ్య శౌచంతో వెళ్ళాలి सितशुद्धि अंतनी गुरकनाश्वर स्थापित हृदय हर सिंबलामकम अहंकार जीवभाव तो उ व्यक्ति देशतामता बुद्धि వదలి హృదయ స్థానానికి చేరాలి చేరి అక్కడున్న సరస్సు వంటి నిర్మలమైనటువంటి స్థితిని పొందాలి అలాంటి నిర్మలమైన స్థితిని పొందడానికే స్నానం అని పేరు ఇది జప స్నానం భౌతిక స్నానం కాదు అలా ఎవరైతే నిరంతరాయంగా జపస్నానం చేస్తూ ఉంటాడో శ్వాసతో సమంగా జపస్నానం స్నానం చేస్తాడో అతడికి గురువుని హృదయ స్థానంలో ప్రతిష్ఠించుకోవడం సులభం అవుతుంది ఆ గురుపాద తీర్థాన్ని పుచ్చుకోవడానికి గురువు గారు అర్చించాలి అంటే గురుపాద కమలములను అర్చించాలి గురుపాదుకలను అర్చించాలి వారు సశరీరైనా అశరీరైనా ఇబ్బంది ఉండేది అయితే భౌతికంగా పాదాలు ఒక ప్లేట్లో పెట్టి కడిగేసి ఆ కడిగిన నీళ్లు తాగేయమని కాదు అక్కడ ఉద్దేశ్యం ఇక్కడ భౌతికం ఎక్కడుంది అసలు అంతా పారమార్థికమే ఇక్కడ లౌకికం ఎక్కడుంది అంతా పారమార్థిక హృదయస్థానంలో గురువును ప్రతిష్ఠించి అక్కడ నువ్వు వారి పాదసేవ చెయ్యాలి వారి పాద పుచ్చుకోరు పుచ్చుకుంటే వారు ప్రసాదం ఇస్తారు సద్గురు శేషాత్కర వస్తున పరితృప్తిని పొందువాడే భక్తుడూ నీన్ని లౌకికార్థంలో వాచ్యార్థంలో స్వీకరించి గురుగారు భోజనం చేస్తూ ఉంటే ఆయన చుట్టూత మూగేసి ఆయన తినే వస్తువులన్నీ ఆయన చేతే పెట్టించేసుకొని ఆయన బళ్ళని ఖాళీ చేసేసి ఆయన తింటూ తింటూ ఉన్నవన్నీ అవన్నీ చేత్తో పెట్టేస్తే ఆ చేత్తో తింటూ తింటూ ఉన్న పదార్థం పెట్టడమే సద్గురు శేషాత్కర వస్తు భోజనం అని భావించి ఆ గారం తినేస్తే మోక్షం వచ్చేస్తుంది అని భావించేటటువంటి క్షీణ సాంప్రదాయంలోకి నేటి పీఠాలు వచ్చేసి ఇది చింతించదగిలిన విషయం ఎందుకంటే భౌతికంగా మాత్రమే ఈ రకమైన ఆచార సాంప్రదాయాలని ధర్మాలుగా భావించి వాటి కొరకే ఆశ్రమాలు నిర్మించబడ్డాయి అనుకోవడం కర్మ మార్గం కంటే తక్కువది కనీసం అక్కడ ఆ రకమైనటువంటి ఇబ్బంది లేదు దేవాలయంలో కూడా హరిపాద తీర్థాన్ని ఇస్తారు అభిషేక అట్లాగే అక్కడ మూలమూర్తులు దగ్గర అర్చామూర్తులు ఉంటాయి ఆ అర్చామూర్తులకి అభిషేకం చేస్తారు అలాగే మూలమూర్తులకు కూడా అభిషేకం చేస్తారు ఇవి సాధారణంగా తులసి తీర్థంగానూ మారేడు తీర్థంగానూ లేకపోతే అభిషేక తీర్థం శివాభిషేక తీర్థంగానూ ఇట్లా ఇస్తూ ఉంటారు వీటి వెనక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నప్పటికీ శాస్త్రీయ విజ్ఞానం చాలా ఉన్నప్పటికీ ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి దాంట్లో కర్పూ పచ్చకర్పూరం దెవాజి తులసి మారేడు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు ఇత్యాది మంత్రభూతమైనటువంటి మంత్రశక్తితో పూరించబడినటువంటి తీర్థం అది అది దాని ప్రయోజనం దాని యొక్క ప్రయోగం వేరు అలా ఇవ్వబడే తీర్థం దృష్టిలో పెట్టుకుని గురువుని ఈశ్వరుడుగా భావించమన్నాం కదా అని సశరీరుడైనటువంటి గురువు అక్కడ ఎక్కడ ఎక్కడో ఆ తిరిగి కాళ్ళు కడుక్కోకుండానే సరాసర లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు గడిపేసి ఆ కాళ్ళు గడిగిన తీర్థం మనం గుర్తు చేసుకుని ఇదంతా ఇబ్బందికరమైనటువంటి జీవనానికి దారితీస్తుంది ఇది సరైన విధానం కాదు దీన్ని నిరసించాలి ఇలా చెప్పబడలేదు అందుకని హృదయం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడే గురువును అసలు హృదయాన్ని తెలుసుకున్నటువంటి వాడు గురువును ఆశ్రయించే అవకాశమే లేదు హృదయం తెలియాలి అంటే ఏం తెలియాలి అంటే ఎక్కడ ప్రాణం పుడుతోందో ఎక్కడ మనసు పుడుతోందో ఆ స్థానానికి హృదయమని పేరు ఆ స్థితికి హృదయమని పేరు కాబట్టి సాధకుడు మొట్టమొదట ప్రాణాన్ని మనసును అనుసరించి వాటి పుట్టుక స్థానాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నటువంటి వాడికి మాత్రమే హృదయ స్థానం తెలుస్తుంది వాళ్ళు మాత్రమే గురువు యొక్క ఇంగితమిరిగి ప్రవర్తించగలుగుతారు ఎవరైతే హృదయస్థానాన్ని తెలుసుకోలేరో అంటే మనోపరిధిలో ఉండిపోతారో వాళ్ళు ఎప్పటికీ ఇతరుల ఇంగితాన్ని హృదయాన్ని తెలుసుకోలేరు అక్కడే ఉండిపోతాడు ఆ త్రిగుణాత్మకమైన దేహాత్మ బుద్ధిలో ఉండిపోతాడు నామరూపాత్మకమైనటువంటి అవిద్యా మోహంలో ఉండిపోతాడు అందువల్ల సాధకుడు మొట్టమొదట సాధించవలసినది ఏమిటయ్యా అంటే హృదయస్థాన నిర్ణయాన్ని పొందాలి అక్కడి నుంచే తత్వజ్ఞాన బోధని అందుకోవడానికి అవకాశం ఉంది హృదయస్థానం తెలియకపోతే జ్ఞాన మార్గంలో ప్రవేశమే లేదు గురు బోధ శ్రవణం వల్ల ప్రయోజనం అందువల్ల సద్గురు శేషాత్కర వస్తు భోజనం అంటే సద్గురు ఇచ్చినటువంటి జ్ఞానం అని అర్థం అక్కడ అంతేగాని భౌతిక పదార్థాలు కావు హృదయ స్థానంలో భౌతిక పదార్థాలకు అసలు అవకాశం ఇది ఆయన సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో నిలిచి ఉన్నాడో తెలుసుకుని గమనించి హృదయ స్థానంలో అట్టి సమాధి నిష్టను పొందటానికి సద్గురు శేషాత్కర వస్తు భోజనమని అని పేరు పరితృప్తిని పొందువాడే భక్తుడగుణన్నా అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వాడు మాత్రమే భక్తుడు అనిపించుకుంటాడు వాడే కృతకృత్యుడవుతాడు వాడే ముక్తుడవుతాడు ఇక రెండవ భాగాన్ని పరిస్థితి గురుమర్మముహించి మదీమించి ముక్తికి నెలవైన మూలము ముక్తికి లోన రక్తితో నెరు కనుచునిగియు రంగుగా మరి బయలు చేసుక శక్తి కొలదిని తన్మయుండ శాశ్వతము మరి ృత్యుడ ముక్తుడని విన్నా యుక్తిగా గురుమర్మ మోహించి మదీమించి గురుగోప్యాన్ని తెలియాలి గురుమర్మ అని తెలియాలి అంటున్నారు ఈ గురుమర్మం గురుగోప్యం అనేటటువంటిది వేదాంతంలో చాలా చోట్ల వస్తుంది చాలా స్థాయి భేదాలతో కూడా ఇది వ్యవహరిస్తూ ఉంటాం ఎక్కడికక్కడ మర్మం అంటే అర్థం ఏమిటంటే గురువుగారు విప్పి చెప్తేనే తెలుస్తుంది ఆ అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాడు తెలియచేస్తేనే తెలుసుకోగలుగుతారు ఎవరైనా సరే పుస్తకాలు చదివో లేకపోతే ఊహించో తెలుసుకోవడానికి వీలు కాదన్నమాట ఎందుకని యుక్తిగా గురుమర్మం ఊహించి మరిమించమంటున్నాడు ఏమండి ఈ పని మీరు ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు ఎలా ఎందుకు చేశారు అని గురువును వేధించమని కాదు అక్కడ ఉద్దేశం ఆయన అనుసరించి ఆయన ఇంగితాన్ని తెలుసుకోవాలి ఆయన లోపల ఏ భావనతో శిష్యుని ఉద్ధరించడానికి శిష్యుని యొక్క ఉత్తమమైనటువంటి జీవనానికి ప్రణాళికలు వేస్తున్నాడు ఉత్తమమైన జ్ఞానాన్ని ఏ రీతిగా కష్టపడుతున్నాడు ఏ రీతిగా తనలో ఉన్న దివ్యత్వాన్ని అందివ్వడానికి శ్రమ చేస్తున్నాడో దానిని గమనించాలి అది ఇంగితం ఎరగడం అంటే ఆ లక్ష్య సిద్ధిని అందించడానికి గురువు మార్గం వేస్తున్నాడు బాటలు వేస్తున్నాడు ఆయన యొక్క ఆ నిర్మాణాత్మకమైనటువంటి ఆ ప్రయత్నాన్ని ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేంత వరకు కూడా నీవు గురువును ఆశ్రయించి ఈ రకమైన జీవనాన్ని గడపాలి ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందినటువంటి ఆత్మనిష్ఠుడు ఎవరైతే ఉంటాడో అతడు మిగిలినటువంటి దివ్య జీవనాన్ని ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో గడపగలుగుతాడు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యే తన సూత్రం వెనకాల ఉన్నటువంటి మర్మం ఇది చాలామంది ఈ ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానం అవసాదయ్యే తన రహస్యాన్ని భౌతికానికి అన్వయించి ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలనుకుంటారు ఎవరిని వాడేటా ఉద్ధరించుకుంటారు ఎవరికి వాడే ఈ భూమి మీదకి వచ్చాడా రాలేదు కదా తల్లిదండ్రుల సహాయం ఉంటేనే వచ్చారు ఈ భూమి అట్లాగే గురువు సహాయం ఉంటేనే విద్యను నేర్చుకోగలుగుతారు జ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి ఎవరి సహాయము లేకుండా నన్ను నన్ను నేనే ఉద్ధరించుకుంటాను అనేటటువంటి భౌతిక సూత్రాన్ని చెప్పటలా అది చాలా లోతైనటువంటి జ్ఞాన సూత్రం అది సరే దాని గురించి ముందు ముందు చర్చిస్తాం యుక్తిగా గురుమర్మూహించి మదీమించి త్రిగుణాత్మకమైనటువంటి మనస్సుని మించాలి ముక్తికి నెలవైన మూలము గనీ ముక్తి ఆశ్రయం బ్రహ్మనిష్ట ఆ బ్రహ్మనిష్ట యొక్క మూలాన్ని కనడం నీ లక్ష్యం అది పరబ్రహ్మం ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం కోసమని గురువుని విహిత శాస్త్ర విధిని తెలుసుకోవాలి సాంఖ్యధారక మనస్క విధిగా తెలుసుకోవాలి రిగియు రంగుగా తన్మయుండలు మరచి నీవైనా అడగ వెళ్ళ శరీర స్పృహ ఉండకూడదు నామరూపాత్మకమైనటువంటి స్పృహలో ఉండకూడదు పరిమితమైన భావనలు ఉండకూడదు అలా ఉంటే నువ్వు గురువుని పట్టుకోలేవు దాటాలి అంతరంగాని దాటాలి జ్ఞాతగా నిలబడాలి సాక్షిగా నిలబడాలి రక్తితో ఎరు కనుచు జ్ఞాతనే పట్టుకోలేనటువంటి వాడు పట్టుకుంటాడు జ్ఞాత కూటస్థుడు తెలియని వాడు క్షర ఎలా తెలుసుకోగలుగుతాడు క్షరాక్షర పురుషోత్తములనే ఎరుగనటువంటి వాడు ఎలా దాటగలుగుతాడు వ్యక్తా వ్యక్తాలనే దాటలేనటువంటి వాడు మది బయలు చేసుక ఎట్లు సాధ్యపడదు కదా కాబట్టి ఈ క్రమం అంతా గురువు యొక్క కృపచేత పూర్తి చేయాలి ఈ క్రమ బోధా విధానం అంతా పొందాలి క్రమమైన జీవన విధానంతో జీవించాలి క్రమమైన ముక్తిని సాధించాలి శాశ్వతము మదినయువాడే దేనికోసం వచ్చేవా నాయనా అని అడుగుతారు గురువుగారు అంటే అప్పుడు ఐహికమైనటువంటి అంశాలను ప్రస్తావించే వారికి ఈ విద్యను బోధించరు పరమార్థిక లక్ష్యంలో ఉన్నతోన్నతమైనటువంటి లక్ష్యం జన్మరాహిత్యం అది కైవల్య మార్గం అటువంటి బయలును తెలుసుకోవడానికి వచ్చాను అసలు జననం సంగతి మరణం సంగతి ఏంటో వచ్చాను ఈ జన్మలోనే అని స్థిరంగా చెప్పేటటువంటి వాడు శక్తి కొలదితన్మయుండ మధ్యలో చాలా వస్తాయి వాటికి ఏమి ప్రాధాన్యత ఇవ్వడు అనేక రకాల అంశాలు జీవన విధానంలో ఏర్పడుతూ ఉంటాయి హెచ్చు తగ్గులు అవేమి లెక్క చేయ అవన్నీ గడిపరగతమానం గణిదించవలసిన విభావం ఈ జన్మకి లక్ష్యం జన్మరాహిత్యం మాత్రమే అనేటటువంటి శాశ్వతము మనయువాడే ఆ శాశ్వతమైనటువంటి స్థితి మీద దృష్టి ఉన్నటువంటి వాడే బయలు అసలు ఆ బయలు దాని దాకా నీకు స్ఫురణ కలుగుతుంది ఆ బయలు తెలుసుకోవాలనే స్ఫురణ కలుగుతుంది కానీ లేకపోతే ఏదో ఒక స్థాయిలో ఆగిపోతుంట ృత్యుడ ము విన్నా సముద్రం దగ్గరకు వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్నటువంటి రతనాలను పొందాలనుకున్నాం అప్పుడు సాధకుడు ఎటువంటి వాడే ఉండాలి అంటే సముద్ర గర్భంలో దాకా వెళ్ళగలిగిన వాడై ఉండాలి ఊపిరిని బిగబట్టిన వాడే ఉండాలి నీళ్లు తాగకుండా ఉన్నవాడే ఉండాలి వెళ్ళి ఆ రత్నాలు ఎక్కడున్నాయో ఆ రత్న గర్భని సరిగా కనుగొని రత్నాలని పట్టుకురాగలిగిన వాడై ఉండాలి కార్య సాధకుడై ఉండాలి ఆ జ్ఞానరత్నాలను పొందగలగాలి సముద్రం వంటి గురువు యొక్క హృదయ గర్భంలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను పొందాలి ఆ లక్ష్యంతో గురువును ఆశ్రయించాలి హృదయంలో తిరుగుతూ ఉండేటటువంటి అన్ని ఆలోచనలు అన్ని స్ఫురణలు టీవీలో కనబడ్డట్టుగా కనబడుతూ ఉంటాయి గురుమూర్తి నువ్వు చెదిరిపోవడాన్ని చూస్తూ ఉంటాడు నీలో ఏర్పడుతున్నటువంటి మల ఆవరణ దోషాలను గమనిస్తూ ఉంటాడు త్రిగుణాత్మకమైన దోషాలు ఎలా వాసనాత్రయమైన దోషాలు ఎలా పాపత్రయానికి సంబంధించిన ఎలా ఏర్పడుతున్నాయో ఏ ఆకర్షణకి లోనవుతున్నావు ఏ ఆసక్తి చేత ప్రేరేపించబడుతున్నావు వీటన్నింటినీ గమనిస్తూ ఉంటాడు ఇలా ఏడు కొండల మీద దేవుడులాగా మనలో కూడా ఏడు కొండలు ఉన్నాయి సహస్రారానికి సాక్షిగా ఉన్నాడు సహజ నిర్వికల్ప సమాజ ఆ ఏడు కొండల పైన ఉన్న దేవుడు వలే నీవేమో మూలాధారం బయట ఉన్నావు అక్కడి నుంచి ఇక్కడికి చూస్తున్నాడు తా కథల పరమశివుడు ఆయన ఏమి కిందకు దిగిరాడు నిన్నే ఆ స్థాయికి ఆకర్షిస్తాడు ఆ స్థాయికి లేవనెత్తుతాడుగు నన్నా కృత కృత్యుడూ ముక్తుడని విన్నా ఎంత ఓర్పుగా తీర్చిదిద్దు అయ్యా అంటే ఒక శిల్పాన్ని ఒక మూల విరాట్ని చిత్రీకరించేటప్పుడు ఒక శిల్పి అంత కష్టపడతాడు అంత జాగ్రత్తగా శిష్యుడిని తీర్చిదిద్దుతాడు రాత్రిం వగళ్ళు ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి వ్యక్తీకరణ సమదృష్టి సమదర్శనం సత్వగుణం స్వరూప జ్ఞానం స్థిరంగా దగ్గరుండి నడిపిస్తాడు నీలో ఉన్న బలా బలాబలాలను ఎరుగుతాడు ఏ బలం చేతను ధరించబడతావో ఏ బలాన్ని వృద్ధి చేసినట్లయితే నీ బలహీనతలు లేకుండా పోతాయో ఆ బలాన్ని వృద్ధి చేస్తాడు అది తాత్కాలికంగా నీకు సంస్కారయుతమైందే కావచ్చు కానీ పరమార్థిక దృష్టితో ఉపయోగపడినప్పుడు అది నీ అహంకారాన్ని చెడకూడదు నీ దేహ తాదాత్మ్యత బుద్ధిని చెడకూడదు ఇలా లోతుగానే శిష్యుణ్ణి పరిశీలిస్తాడు పరిశీలించి తగినటువంటి రీతిగా సలహాలు సూచనలు శిక్షణ అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు పరిపూర్ణమైన నిర్గుణపర వస్తువు కానరాదు బడ సెదర గురి నిరతం గుర్తు లేని వారికి నిరతం బగుబట్టంపకున్నా అజపండిన తత్వమాద్యంత శూన్యము సూక్ష్మో నిజ సమాధిని దర్శనంబు నర్వికార నిరంబు విజితమాన స్వభావమంద కవిహరణం వనరించు వారికి నిజముగా సద్గురు భక్తి చతుర్ధ శుశ్రూషుల యొక్క ప్రాధమ్యాలను ప్రాధాన్యతని వివరిస్తున్నారు సాధారణమైనటువంటి కర్మ మార్గంలో ఐహికమైన పద్ధతులలో గురువును ఆశ్రయించే కామ్యక కర్మలతో ఆశ్రయించేటటువంటి వారికి పరవస్తు కానరాదు గురి గుర్తు సర్వకాల సర్వాస్థలలో సర్వే సర్వత్రా సట్టువలే కదలక అంతర్బాహ్యములు లేక ఆవరణరహితమై ఎల్లప్పుడూ అనంత విశ్వము ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి బట్టబయలు కనబడదు కళ్ళ ముందే ఉన్నా కనపడదు ఎలా అయితే కళ్ళ ముందే ఉన్న ఈశ్వరుడు కనపడటం లేదు కళ్ళ ఉన్న జగత్తు మాత్రమే ఎలా కనబడుతుంది కళ్ళ ఉన్న విషయం మాత్రమే కనబడుతుంది కళ్ళ ఉన్నటువంటి బ్రహ్మం కనబడటం అలాగే కళ్ళ ముందే ఉన్న బట్ట బయలు కనబెట్టలేదు ఎక్కడో ఊహిస్తూ ఉంటాడు భావనా బలంతో ఊహ చేత సంతృప్తిని పొందుతూ ఉంటాడు తల్లి గర్భంలో పాలు తాగడం ఎలాగా అనేటటువంటి అభ్యాసం కోసం నోట్లో వేలేసుకోవడం మొదలుపెట్టాడు ఊహచేత ఆ అభ్యాసాన్ని చేశాడు ఆ అభ్యాస బలంచేత తల్లి దగ్గర పాలుదాగలిగే శక్తిని సంపాదించాడు పెరిగి పెద్దవాడైనా అభ్యాస దోషంలో నుంచి బయటపడలేకపోయాడు అభ్యాస దోషం చేత ఒకవేళ భౌతికంగా బయటపడ్డా బుద్ధి ఊహ చేసేటటువంటి అభ్యాస దోషంలో నుంచి బయటపడలేదు అందని అందినట్లుగా భావించి ఊహ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అలా జీవితం కొట్టుకుపోతూ ఉంటుంది గాలిపటంలాగా వాళ్ళకి ఇది ఎప్పటికీ సాధ్యపడదు ఇటువంటి జీవనం కలిగినటువంటి వాళ్ళకి ఎప్పటికీ సాధ్యపడదు పరిపూర్ణమైన నిర్గుణపర వస్తువు కానరాలు బడరటుల వారికి నిరతం బయలు నిజముగాంపకున్నా మరి ఎలా అండి తేల్చి చెప్పేశారు మీరు మరి మేమేమో అందుకోవాలనుకుంటున్నాం ఎట్లా అందుకోవాలి మరి అక్రమమైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు అజప మందిన తత్వమాద్యంతశన్యముకు అవ్యక్త సూక్ష్మముజ సమాధి దర్శనంబున నిర్వికార నిరంబగుమక విహరణంబున నిజముగాదన్నా సద్గురు భక్తి భజీంపాకున్నా చాలామంది పాపం భగవద్గీత చదవాలనుకుంటారు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అట్లా అనుకుంటూనే ఉంటారు అంతే ఆ భగవద్గీత చదవడం పని మాత్రమే పూర్తి అవ్వదు అసలు మామూలుగా చదవడమే పూర్తి కాదు ఇంకా విశేషార్థాన్ని విచారణ చేసి పొందేది ఎప్పుడు స్థితప్రజ్ఞుడు అయ్యేదెప్పుడు సమాధి నిష్టను పొందేదెప్పుడు పరమాత్మ దర్శనాన్ని అందుకునే చెప్పుడు ముక్తి పడసేదే కాబట్టి వీళ్ళందరూ ఎవరు విజిత మన సభావం లేదు మనస్సుని జయించాలి అనేటటువంటి లక్ష్య శుద్ధి లేదు వీళ్ళకి మనసు ఎడు ఎటుపోతే అడ్డే పోతూ ఉంటుంది ఈ పూట పెరకాయి రేపు గతి దారి ఇటువంటి వాళ్ళు పనికిరారు కశీ వెళదామా రామేశ్వరం వెళదామా ఈ పూట వెంకటేశాంగుడికి వెళదామా శివారాయణకి వెళదామా లేదా ఈ పూట ఆ విషయం బాగుందా ఈ విషయం బాగుందే అంటే సంయమనం ఇంద్రియ సంయమనం లేదు ఇంద్రియ జయం లేదు మనోజయం అసలు లేదు ఇటువంటి వాళ్ళకి ఈ కైవల్య మార్గం ఎప్పటికీ బోధపడదు అసాధ్యం కాబట్టి నువేం చేయాలి అజపాసిద్ధిని పొందాలి అటువంటి వాడికే ఆ ఎదిగేటటువంటి లక్షణం ఉంది అజపం అందిన తత్వం అద్యంత శూన్యము అసలు తత్వము అన్నది తెలియాలంటే తత్వము తత్వ అంటే ఏమిటో తెలియాలి అంటేనే మీకు సామర్థ్యం ఉండాలి అదేమిటయ్యా అంటే అజపము అందిన అప్రయత్నంగా చెప్పడం జరగాలి నీ సంకల్పంతో పని లేకుండా జరగాలి నీ మనసుతో పని లేకుండా జరగాలి అంతగా సహజమవ్వాలి అజపమండిన తత్వం ఆద్యంత శూన్యం అలా అందుకున్నటువంటి వాడికి ముందు శూన్యమే ఉంది తరువాత శూన్యమే ఉంది అంటే మనసు అనే పరిధి దాటి సుశుక్తిలోకి వెళ్ళాం అక్కడ ఒక శూన్యం ఉంది సృష్టి అనే ఇంకో శూన్యంలోకి వెళ్ళాం అక్కడ శూన్యమేమి వాదిలోనూ శూన్యమే ఉంది అంతంలోనూ శూన్యమే ఉంది చైతన్యానికి ముందు శూన్యమే ఉంది చైతన్యానికి తర్వాత శూన్యమే ఉంది చైతన్యం ఘనీభవించే పదార్థంగా కిందకి దిగొచ్చేసిన తర్వాత వ్యవహారంలోకి వచ్చిన తర్వాత కూడా శూన్యమేము జగత్మిధ్య కాబట్టి కాబట్టి అజపమత్వం అత్యంత శూన్యం సుజన వీడు సుజనుడు అంటే ఈ సత్యం తెలిసిన వాడేవడు వాడు సుజనుడు భాగవత కృష్ణ చేసే ప్రభువులు జనులారా అని ప్రారంభించారు నిజానికి అది సుజనులారా జనులారా కాదది అందుకని వారు తగినటువంటి కందార్థంలో చెప్తారు సాధన చతుష్టయ సంపత్తి నరుడు వాడు సుజనుడు వాడు మనోజయాన్ని పొందాడు ముముక్షు అయ్యాడు అంటే మనోజయం పొందకుండా ముముక్షువు కాదు చాలా మాటకి అనుకుంటూ ఉంటాడు చాలా రకరకాలైనటువంటి సేవా నిమగ్నమై ఉంటారు అది అవసరం కూడా సమాజానికి కర్మయోగంలో భాగమైంది నిష్కామ కర్మగా చేసేటట్లుగా నేను మారుస్తుంటే దేవాలయాల్లో సేవలు చేయటం పీడిత తాడిత ప్రజలకు బలహీన ప్రజలు బలహీనంగా ఉన్నటువంటి జీవులకు ప్రజలకు మానవులకు సహాయం చేయటం ఇవన్నీ అవసరం ఇదంతా నిష్కామ కర్మలో భాగం సాత్విక కర్మలో భాగం కానీ అంత మాత్రం చేత నీకు మనోజయం రాదు మనసును జయించలేదు ఆ సత్వగుణం ఎప్పుడూ రజోగుణంలోకి దమ్మగుణంలోకి పడిపోతూ ఉంటుంది రెపపాటే ఉంటుంది సత్వగుణంలో ఆ రెపపాటులో మరి అది దివ్య జ్ఞానాన్ని ఎట్లా పొందుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే అజప మందిన తత్వం శూన్యము సుజనా కవ్యక్త సోక్ష్మము మరిలోన నిజ సమాధి నిదర్శనం నిజమైన సమాధి కలగాల అంటే ప్రయత్న పూర్వకంగా సమాధి నిష్టలో యోగ మార్గంలో ఉండొచ్చు హఠయోగం ద్వారా ఉండవచ్చు కానీ నిజ సమాధి కాదు కారణం ఏమిటంటే వాసనలకు సంబంధించినటువంటి బీజములు పూ ఏ స్మృతితో ఏ వాసనా ఆ సమాధి నిష్టలోకి చేరతాడో పునః బయటకు వచ్చినప్పుడు మరలా అదే స్మృతి బలంతో అదే వాసనా బలంతో బయటకు వస్తారు కొంతమంది యోగ సిద్ధులు ఉంటారు వాళ్ళందరిలో కూడా అవధితలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏమిటంటే కొన్ని రోజుల పాటు నిరాహారంగా ఉంటారు వాయువుని ఆహారంగా భుజిస్తారు లేదా జలాన్ని ఆహారంగా తీసుకుంటారు లేదా ఏ నిరాహారులే ఉంటారు వాయువుని కూడా పుచ్చుకోకుండా ఉంటారు స్తంభించి ఉంటారు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని స్తంభింపజేయడం అనే దాంట్లో బయటకు వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన ఆహారాన్ని స్వీకరిస్తారు ఇలాంటి వైపరీత్య లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ యోగ మార్గంలో ఉండేటటువంటి విశేషాలు వీటన్నింటిలో కూడా కర్తబలంగా ఉంటాడు నేనన్న కర్త బలంగా ఉంటాడు ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరానుగ్రహం చేత గురువు అనుగ్రహం చేత నాకు ఈ సిద్ధి లభించిందండి అంటూ ఉంటాడు కానీ అక్కడ నేను బలంగా ఉంటుంది నాకు ఈ సిద్ధి లభించింది నేను సిద్ధుడను ఇలా స్థితి భేదాన్ని బట్టి ఆయా పేర్లు ఏర్పడుతూ ఉంటాయి సరే నిజ సమాధి ఇది జ్ఞాన మార్గం ఇక్కడ అతడకర్త నేను స్థానంలో ఈశ్వరుని పెడతాడు నిష్కామకర్మ చేస్తాడు చేసి కర్మచక్రాన్ని దాటాలి అప్పుడు మాత్రమే నిజ సమాధి సాధ్యం అవుతుంది కర్మచక్రం చేత ప్రభావితం అవుతున్నంత వరకు నిజ సమాధి సాధ్యం కాదు కర్మ జడమని తెలియాలి ఆ జడమని తెలిస్తేనే నిజ సమాధి అవుతుంది నిజ సమాధి నిదర్శనం నిదర్శనం అది ఎటువంటి దర్శనం అంటే స్పష్టమైనటువంటి దర్శనం మళ్ళా కర్మ ప్రభావంలో నిర్వికార నిరజన బు ఇక ఆకార విశేషాల చేత భ్రాంతి పొందాడు అంతకుముందు అనేక రకాలైన ఆకార విశేషాలతో ఆసక్తితో వ్యవహరించినట్లుగా కనబడతాడు కానీ ఎవరికైతే ఈ నిజ సమాధి అనేటటువంటి అనుభవ జ్ఞానం కలిగిందో వాళ్ళకి ఇక ఆకార ఆకార వికార వ్యవహారాలతో పనిలే వాటితో ఏం పెద్దగా ప్రభావితం కాదు ఎందుకని అతడి అంతరంగం తెలిసిన వాళ్ళు ఆ జీవుల యొక్క అంతరంగం గుర్తించిన వాళ్ళు హృదయాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ముందు వెనుకలన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకని ఆద్యంత శూన్యం ఎరిగిన వాళ్ళు తన ఆద్యంత శూన్యం ఎరిగేశారు వాళ్ళు కాబట్టి ఇతరులను ఎవరినైనా సులభంగా గుర్తుపడగలుగుతాడిగా నిజ సమాధి నిదర్శనం నిర్వికార నిరంజనం బగుతమాన సభావమందక విశేషంగా పోవాలట అంటే ఏ కొద్దిగా మిగిలిన ఒకప్పుడు అంటే సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతాలలోంచి బాలశివరామ్ గారిని ఒక ఆయన ఆయన అంటూ ఉండేవారు ఏమండి ఇట్లా మనం మాటలతో అనుకోవడం కాదు వడ్ల మన గింజ మూపినంత ఆసక్తి మిగిలిన నీ మనసు అలా పుట్టేస్తుందయ్యా అనేవారు అంటే నాకు సుమారు ఇరవై ఏళ్ళు వారికి అప్పుడు ఉంటాయి ఏళ్ళు దగ్గరుండి పాపము చాలా కాలం సాధన చేయించారు భగవాన్ సత్యసాయి భక్తులు ఆయన అనేవారు అనమాట విజిత మానసభావం ఎంత ప్రయత్నించినా ఈ మనసులు అంగటం లేదయ్యా అనుకునేవారు కారణం ఏమిటి అంటే ఏదో ఒక ఆసక్తి పనిచేస్తుంది ఏదో ఒకటి ఇదని చెప్పడానికి వీలుండదు ఆ సమయానికి వచ్చేప్పుడు ఆ గుణ ప్రభావం పనిచేస్తుంది సరే ఒకరోజు వారింటో ఏదో కార్యక్రమం వ్రతం సత్యసాయి వ్రతం పెట్టుకుంటే వెళ్ళాము కూర్చోం అంతా బా చేశారు అద్భుతంగా జరిగింది స్వామి కూడా సూక్ష్మ రూపంలో వచ్చారు గుర్తించాం కనపడ్డారు ఇంతలో ఆవిడ వారి శ్రీమతి గారు గృహిణి నైవేద్యం మహానివేద్యం తీసుకొచ్చారు తీసుకొస్తే ఆవిడ గారెలు తీసుకొచ్చారు మాషచక్రాలు సరే బాగుంది కదా అదేమిటి ఒటి గారులు తెచ్చావు బెల్లంగారులు తెలియలేదు ఏమిటి అన్నాడు ఏమిట ఇప్పుడు బెల్లంగారులు అయితే మామూలు గారులైతే ఏమిటన్నా అట్లా కాదు నేను బెల్లంగారులు అనుకుని చెప్పి అంతే మూడు బెల్లం తెచ్చాను ఇప్పుడు ఈ వ్రతం చేసిన దీక్ష దివ్య జ్ఞానం అంతా పోయిన అప్పుడు దాకా చేసిన నామస్మరణ అంతా పోయి ఇంతలో స్వామి అంతర్ధానం అయ్యారు రేపపాటే ఉన్నారు కాని అది కూడా విశేషమే ఎందుకని మద్భత్తా యత్ర గాయంతి తిష్టామి నారద అని మహావిష్ణువు వరణించాడు నా భక్తులు చిత్తశుద్ధితో హృదయ శుద్ధితో శుద్ధాంతరంగులై ఎక్కడ నన్ను గానం చేస్తారో కీర్తిస్తారో వాళ్ళ హృదయంలో నేనున్నాను అక్కడికి వచ్చారంటే అక్కడికి వచ్చారని కాదు ఆ హృదయ స్థానంలో ఆ దివ్య శక్తి యొక్క ప్రభావం పనిచేస్తుంది ఆ దివ్యతో అనుభూతి కలుగుతుంది కానీ రెపపాటులో ఆసక్తి కాస్త భగవాన్ మీద నుంచి బెల్లంగారలేడు పోయి ఎలా మరి ముక్తిని సాధించడం ఎలా మరి జ్ఞానాన్ని పొందడం అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు విజిత మానస భావ విహరణం పునరించు వారికి నిజముగాదన్నా సద్గురు భక్తి భజయింపకున్న ఇలా అనేక మంది ఈ జీవనంలో కనపడ్డారు అప్పటిదాకా బాగానే ఉంటారు అద్భుతంగా జరుగుతుంది ఇంతలో రజోగుణ ప్రేరణ కలుగుతుంది రేపబాటులో ఆ రజోగుణ ధర్మం చేత అంతా అఖండ భజన జరుగుతుంది అద్భుతమైన అఖండ భజన చిట్ట చివరికి ఆ పీక్ టైం వస్తుంది అనమాట ఆ భజనకి ఆ రససిద్ధి కలిగేటటువంటి సమయం వస్తుంది వచ్చేటప్పటికీ ఏదో శృతి భేదమో లేకపోతే తాళభేదమో జరిగితే జరగవచ్చు దాని పెద్దదిగా చేసి మాట్లాడుకోవటం ఆ రససిద్ధి భంగం కలగ ఏవో రకరకాలు అనేక సాధనలలో చిట్ట చివరికి ఆ ప్రకృతి నిన్ను ఆ త్రిగుణాత్మకమైన అహాన్ని ప్రచోదనం చేస్తుంది ఆ అహం ప్రచోదనం అయ్యేటప్పటికీ అది వాస్తవమైదు కాబట్టి వీళ్ళకి పరిపూర్ణం బోధపడాలి అంటే సాధ్యపడు చాలామందికి ఎంతో మంది భక్తులైనటువంటి వారికి సేవ చేసేటటువంటి వారికి ఈ కైవల్య మార్గం గురించి చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు దీన్ని తెలియజాలరు పట్టుకోలేదు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేదు కారణం వాళ్ళకి బాహ్యమే సత్యం ఒక్క మెట్టవతలకి మనసు ప్రశాంతంగా ఉంటే చాలు వాళ్ళ ఆనందం ఆ ఆనందంతో సంతృప్తి చెందిపోతాడు అది ఎటువంటి ఆనందం అంటే గాఢ నిద్రావస్థలో ఉన్న ఆనందం లాంటిదే అది కూడా అంతకుమించి అందులో ఏం విశేషం లేదు అందుకని ఈ పద్యం చాలా ఈ మొదటి రెండు పద్యాలు చాలా విశేషమైనటువంటి బలంతో ఉన్నటువంటి పద్యాలు బాగా మననం చేయాలి సాధకులందరూ నిజ సమాధిని దర్శనంబున నిర్వికార నిరంబగు విజితమాన సభావందక విహరణం పునరించువారికి నిజముగా సద్గురు భక్తి గురుమూర్తిని వర్ణిం పనుతరమాగ్విభునకు విధాకు నైనన్ సరస పరిపూర్ణ సంయుతరుడూ నిర్గుణుడుగాక ప్రకటింబనగ పరుడైనా వైశికంఠూడుకైనా లేక విజ్ఞాన దృష్టిలో అకళంక రూపుడై ఆనందమందక కక వికలుగా కొండ బయలు కన్నుగా ననిమిరక నికరము గుణిద్విలాసము నిచ్చ ఇచ్చడు బ్రహ్మతేజము ప్రకటింపనగురుడైనా వైశికంఠనా గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీగ అఖండమలా చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ గురుగీత అనేక శ్లోకాలు ఇట్లా గురువు యొక్క ప్రభావాన్ని వర్ణిస్తుంది ఎంత గురుగీత ఆ గురు ప్రార్థనా శ్లోకాలను అన్నింటినీ బాగా జీర్ణం చేసుకోవాలి భావనలో అటువంటి వాడికి మాత్రమే గురువు యొక్క ప్రభావం నిజంగా నికరంగా తెలుసు గురుమూర్తి యొక్క ఆయన వర్ణించాలి అంటే ఎవరికి తరం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహం చేత పంచశక్తులను పంచబ్రహ్మలను దాటవచ్చు కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి అందివ్వగలిగేటటువంటి సహాయం చేసేటటువంటి తనంతటి వాడిగా తీర్చిదిద్దేటటువంటి గురుమూర్తిని వర్ణింపతరం అలా ఎవరికైనా అసాధ్యం అంటే ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ వాక్కు చేత కాని మనసు చేత గాని అందుకోవడానికి వీలు కాదు వర్ణింప వీలు కాదు వర్ణించాలంటే వైఖరి వాక్కుతోనే వర్ణించాలి ఎవరైనా సరే వైఖరీ వాక్కు దిగి వచ్చేసినటువంటి వాడికి పరావాక్కుకి పరమైనటువంటి స్థితిలో ఉన్న గురువును వర్ణించడమే సాధ్యపడదు ఎందుకని అతనికి అసలు పరావాక్ అంటేనే తెలియదు నుతరమాగ్విధాతకునైన వాగ్దేవతకి విభుడు విధాత ఆయనకి కూడా పరబ్రహ్మ నిర్ణయం తెలియదు కాబట్టి పరబ్రహ్మ నిర్ణయానికి ఆవల ఉన్న పరిపూర్ణం తెలియడం అసాధ్యం వారు సగుణ బ్రహ్మ వారి పని ఏమిటి అనంత సృష్టిని చక్కగా చేయటం వారు ఆ ఇచ్చాశక్తిని పోని సృష్టిస్తూ ఉంటారు చక్కగా కర్మవశాత్తు జీవ సృష్టి జడచేతన సృష్టి జరుగుతూ ఉంటుంది పరిణమిస్తూ ఉంటుంది ఇది చతుర్ముఖ బ్రహ్మగారి పరి వ్యవహారం వారి దైవ ప్రణాళికలో వారికి ఇవ్వబడిన కర్తవ్యం చక్కగా వారు నిర్వహిస్తారు దివ్య జ్ఞానంతో మనలాంటి మామూలు మనిషి కాదు చతుర్ముఖ బ్రహ్మ అంటే చాలా మంది చాలా తేలికగా తీసివారేస్తూ ఉంటారు త్రిమూర్తుల్ని అదేదో భావమర్జిని తీసేసినట్టుగా అంత చిన్నవాళ్ళు కాదు వాళ్ళు అంత సామాన్యులు కాదు సరి నిర్ణయం తెలియాలి అంటే త్రిమూర్త్యాత్మకమైన పదవి లభించాలి అంటే వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు దేవేంద్ర పదవి కావాలంటేనే దేవేంద్ర పదవికి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపో ఫలం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవేంద్ర పదవిని అధిష్ఠించడానికి అర్హతను సంపాదిస్తారు అటువంటిది శతాధికం సహస్రాధికం అని ఓ లెక్క ఉందర్ముఖ బ్రహ్మగారు అంటే శతకల్పములు తపోఫలం కలిగినటువంటి వాడై ఉండాలి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కాగలుగుతాడు అటువంటి చతుర్ముఖ బ్రహ్మలు వేయి మంది గతించేంత వరకు తపోఫలం కలిగిన వాళ్ళు నారాయణుడు అవ్వగలుగుతారు మహావిష్ణువు అవ్వగలుగుతారు అటువంటి మహావిష్ణువులు వేయి మంది గతించే వరకు తపోఫలం కలిగినటువంటి వారు రుద్రుడు అవ్వగలుగుతారు అటువంటి రుద్రులు వేయి మంది గతించటానికి సరిపడా తపోఫలం కలిగినటువంటి వారు అంత సమయం కాలం తపోఫలం కలిగిన వాళ్ళు ఉంటే ఆ బలం కలిగిన వాళ్ళు ఉంటే వాడు మహేశ్వరుడు అవుతాడు అటువంటి మహేశ్వరుడు వేయి మంది నడిచే వరకు ఎవరికైతే తపోఫలం కలిగి ఉంటారో వారు సదాశివులు ఇది పంచబ్రహ్మల యొక్క స్థితి అంత తపోబలాన్ని అంత తపో కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ దైవీ స్థితిని నిలబెట్టుకోగలుగుతారు ఆ దివ్య జ్ఞానాన్ని నిలబెట్టుకోగలుగుతారు విజిత మానస భావమందని మనోజయమందని మానవుడు మాటగా ఆ త్రిమూర్తులకి ఏం తెలుసు ఆ ఆదిశంకరుడికి ఏం అని మాట్లాడటం హాస్యాస్తం గంధగజం పట్టపుటే నువ్వు రాజవీధిలో పెడుతూ ఉంటే అనేక శబ్దాలు అవుతూ ఉంటాయి ఏమైనా పట్టించుకుంటున్నా పెడుతుంది అట్లాగే ఈ ఢమ ఢమధ్వనుల ఢక్కల వల్ల పెద్ద ప్రయోజనండి అందువల్ల అంత దివ్య జ్ఞానం కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే గురుమూర్తిని వర్ణింప శక్యం కాదు అని వినయంగా వివరిస్తున్నాడు ఈ వివరణ ఇచ్చింది చదుర్ముఖ బ్రహ్మగారు సరస పరిపూర్ణ సంయుత పరుడగు నిర్గుణుడుగా సగుణ బ్రహ్మముగా ఉన్న చంద్రముఖ బ్రహ్మగారు సృష్టిలో మునిగిపోయి ఉన్నాడు మరి నిర్గుణమైన నిర్ణయం తెలిసిన వాళ్ళకే పరబ్రహ్మ నిర్ణయం తెలుస్తుంది అందుకని ఈ గురుతత్వాన్ని తెలియాలి అంటే పరతత్వాన్ని తెలియాలి అంటే సరస పరిపూర్ణ సంయుత పరుడ గు తత్ పరం తత్తుకు పరమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే గురువు యొక్క నిజ స్థితి యథాతథ స్థితి తెలిసినటువంటి వారు గురు తత్వాన్ని ఎరిగినవారు ఆ శరీరి గురు సాంప్రదాయాన్ని ఎరిగినవారు ప్రకటింపనగు పరుడైన వైశిక ఇక రెండవ భాగం వికలత్వమునులేక విజ్ఞాన దృష్టిలో అకళంక రూపుడై ఆనందమందక కకవికలుగాకుండా జరక నికరము గుణాచిద్విలాసము నిత్య బ్రహ్మతేజము ప్రకటింపనగునా పరుడైనా వైశిక కంఠుకైనా అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును తెలియజెప్పాలి అంటే పంచీకృత భాగంలో భాగమై ఉన్నటువంటి వారికి ఎవరికి శక్యం కాదు ఒక మాటతో తేచి చెప్పేశారు వికలత్వమునులేక వికలత్వం అంటే పంచీకరించబడటం దిగి రావటం కూటస్థ స్థితి నుంచి కిందకి దిగువచ్చేసాడు బ్రహ్మాండంలో జ్ఞాతస్థితి నుంచి కిందకి దిగు వచ్చేసాడు పెండాండంలో ఆ దిగి రావడానికి వికలత్వం అని పేరు వికలత్వమును లేక దిగి రాకుండా ఉన్నాడు విజ్ఞాన దృష్టిలో ఆకాశంలో ఆకాశ స్థానంలో ఉండటం విజ్ఞాన దృష్టి కళంక రూపుడై మలవిక్షేప ఆవరణ దోషములనే కళంకములు లేవు ఆనందమందక కారణరహిత ఆనందాన్ని అనుభవించాలి ఆ అపంచీకృత భాగంలోకి చేరాలి కక వికలుగా కుండేమో వికలత్వమును లేక అన్నారు ఇంకా స్థిరపరచడానికి కకవికలుగాకుండా కకావిక నిజానికి మాట్లాడితే వ్యాకరణ దృష్ట్యా చూస్తే కకావిక అర్థం లేదు వీటికి అంటే ఎరుక యొక్క కథలికలకి ఏ అర్థం లేదు అని అర్థం ఎందుకు కదులుతున్నాయా ఎరుక కదలటమే దాని పని ఊర్ధ్వ మూలమధాఖం అశ్వత్థం బ్రాహురవ్యయం రావి చెట్టుతో పోల్చారు రావిచేట ఆకులు కదులుతుంటాయి ఎందుకు కదులుతాయి గాలి లేకపోయినా కదులుతాయి కదలటమే దానికి పని అలాగే చైతన్యానికి కదలటమే పని ఎరుకకు కదలటమే పని మనసుకు కదలటమే పని ఇంద్రియాలకు కదలటమే పని ఇహ ఎన్ని ఎన్న చెప్పు అనంత విశ్వం దాకా కదలటమే పని అణువు కదలటమే పని పరమాణువు కదలటమే పని పదార్థ జ్ఞానం దగ్గర నుంచి శక్తి జ్ఞానం దగ్గర నుంచి దివ్య జ్ఞానం దగ్గర నుంచి తత్వజ్ఞానం దగ్గర నుంచి సుజ్ఞానం వరకు ఉన్నటువంటి సమస్తము కదలికనే ఆధారంగా చేసుకుని బోధించబడు కానీ కైవల్య మార్గంలో ప్రవేశించాలనుకునేటటువంటి వారు కకవికలుగా కుండనక కన్నుగానని మిన్ను చేరడం ఏంటి అంటే రెండు అర్థాలు నైందులో వాచ్యార్థంగా చూస్తే మాంసమయ నేత్రాలతో చూడటం వీలు కాదు పూర్ణాన్ని తెలుసుకోలేడు శూన్యాన్ని తెలుసుకోలేడు మరి దేంతో తెలుసుకోగలుగుతాడే ఆర్యా దర్పణంతో తెలుసుకోగలుగుతాడు ఇచ్చినటువంటి దృష్టిలో తెలుసుకోగలుగుతాడు ఆపోజ్యోతితో తెలుసుకోగలుగుతాడు దానవతల పరిపూర్ణ భావంతో తెలుసుకోగలుగుతాడు పరిపూర్ణ నిర్గుణ భావంతో తెలుసుకోగలుగుతాడు అభావాన్ని దాటిన వాడైతే తెలుసుకోగలుగుతాడు నికరము గుణ చిద్విలాసము నిత్యమెచ్చడు బ్రహ్మతేజము బ్రహ్మనిష్టకు సంబంధించినటువంటి బ్రహ్మతేజాన్ని నువ్వు గుర్తించాలి అంటేనే నికరమైనటువంటిది చిద్విలాసమైనటువంటిది ఇచ్చమెచ్చడు ఆ చిద్విలాస స్థితిలో ఉన్నటువంటి సత్తు ఆ సత్తుకి బ్రహ్మతేజం అని పేరు అటువంటి బ్రహ్మతేజాన్ని ప్రకటించేటటువంటి వాడు గురువు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ ఆ మహానుభావను చూడగానే చేయెత్తి నమస్కరిస్తాడు ఆయన అడిగాడనే ఆయన ద్వారా బ్రహ్మతేజం ప్రకటించబడుతూ ఉంటాడు పరుడైన వైశిక కంటూకైనా కకవికలుగా కుండనని మిన్నురక నికరగుణిద్విలాసము నిత్సమిడు బ్రహ్మతేజము ప్రకటింపనగునా పరుడైనా వైశికంఠుకైనా హరి ఓ శ్రీగరుభ్యో నమ తో ఓదం ఓర్ణ ఓర్ణము దక్షణశి య పూర్ణమే వశిషత్సనా సహ నోగత్తు సహ వీర్యం కరగతి తేజస్విధీతమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుభ్యో నమారాయణ